ఎవరి హృదయంలో అంతటా ఉండేవాడు అందరి హృదయంలో అంతటా ఉండేవాడు ఎవరి హృదయంలో ఉండేది ఎవడు ప్రయత్నం చేస్తే అందుకని సర్వుల హృదయాల్లో అర్జున ఈశ్వర సర్వభూతానా హృద్ధే తిష్టం అర్జున ్రామూతాూఢాన్ని మాయా అది హృద్రూతృద్ హృదయ దేశే తిష్టతి సర్వూతనాం అందరి హృదయాల్లో ఈశ్వరుడు తిష్టతి స్థితం తిక్కడ హృద్ధే హృదయుహే నిహిత స్థితం గుహాం పరమే వ్యోమన్ పరమే ప్రకృష్టం వ్యోమన్ వ్యోమిని ఆకాశ హృదయాకాశే హృద్ధే తిష్టతి కాబట్టి ఈశ్వర సర్వభూతానాం హృదయ సర్చున తిష్టతి అని పద్దెనిమిదో అధ్యాయంలో భగవద్గీతలో చెప్పినప్పుడు హృదయస్థానంలో పరమాత్మను మనం ధ్యానం చేయడానికి ఉపలబ్ది స్థానం అంత అంత మాత్రమే చేత అంతటా లేడని కాదు సెల్ఫోన్ మర్చిపోపాకండి ఛాన్ సిస్టర్ మర్చిపోకండి సరేనా అంటే డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవడానికి లేకపోతే ఎవడన్నా రేపు నేను ఏవా మీ స్వామిజీ అంతటా ఉండడానికి అంతటా ఉండేటప్పుడు ఇక్కడ ఎట్లా ఇక్కడ ఉంటాయి మనం ఆలోచనలో పెడతాం అవున ఇది చెప్పలేదు అందుకని తన నివారణార్థం సంశయ నివారణార్థం ఇది ఓకే ఇంక ఇప్పుడు ఏముండటండి మిగిలి చెప్పండి అది కూడా చెప్పేస్తాను బ్రహ్మ విద్ ఆప్నోతి పరం బ్రహ్మ ఓవర్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విత్ యోవేద నిహితం గుహాయం పరమే వ్యోమిన్ విత్ ఆప్నోతి రెండు ఇంకా ఆప్నోతి ఏంట ఆ సోస్ కామాన్ సహా ఓహో సహ వాడు ఈ బ్రహ్మం ఎవడైతే పొందుతున్నాడు వాడు అశ్ను సర్వ కామాన్ సహ సమస్తమైనటువంటి కోరికలు ఏవైతే అవన్నీ కూడాను ఈ హృదయంలోనే అనుభవించినవాడు అయిపోతున్నాడు అబ్బా సమస్త సర్వాన్ కామాన్ మానందంతో కూడా అన్ని కోరికలు కూడా ఇది అందుకని నేను విన్నాను చిన్నప్పుడు ఇది ఎవరో చెప్తుంటారు లేదు ఉపనిషత్తు కాదు కానీ దీన్ని కోట్ చేసి చెప్తూ ఆయన అన్ని కోరికలు అంటే ఎవరో ఆయన అడుగుతున్నాడు అన్ని కోరికలు అంటే సార్ అన్ని నాయన అంటే సార్ నేను ఒక రసగులా దిన్న కూడా ఉంటుంది నీకు బస్సులు పడి కూడా ఉంటుంది అమెరికా పోయినట్టు కూడా ఉంటుంది ఎట్లా ఇది ఈ విధమైన వ్యాఖ్యానాలే ఎప్పుడు ప్రమాదకరమైనటువంటివి సోష్ణుతే సర్వకామాన్సహ సరే ఇది ఒక్కరు చూసుకోండి చాలా ఇంపార్టెంట్ అన్ని కోరికలు తీరిపోతూ ఉంటాయి ఎన్ని ఉన్నాయి కోరికలు అన్ని కోరికలు తీరుతున్నాయంటే కోరికలు ఎన్ని సంఖ్య చెప్పండి ఎన్ని కోరికలు మీరు చెప్పండి మీరు అన్ని తీరాయని చెప్పండి నేను ఇంకో కోరిక ఎత్తున్నాను మీరు ఎన్ని కోరికలు రాసుకోండి కొన్ని కోట్లు రాసుకొని వచ్చినా కూడా ఇంకా ఉంటాయి అన్ని కోరికలు తీరేది ఎట్లా అసలు కోరిక ఎందుకు తీరాలి మనిషికి కోరిక ఎందుకు తీరాలి అసలు ఎందుకు కోరిక కలుగుతుంది మనిషికి వెరీ ఇంపార్టెంట్ ఏమండి నేను బాగలేను సంతోషంగా లేను ఆనందంగా లేను తృప్తిగా లేను మళ్ళీ అక్కడికే తృప్త భవిష్యం కాబట్టి ఈ కోరిక ఆ కోరిక ఆ కోరిక ఈ కోరిక ఈ నాలుగు తీరితే సార్ ఇంకక్కడి నుంచి బాగుంటుంది సార్ కాబట్టి ఈ రోజు బాగలేను గానీ ఇవి రేపు తీరతాయనే నమ్మకం ఉంది నాకు చూండి అని అందరూ అనుకునేది ఇదే కొందరు పైకి చెప్తారు కొందరు చెప్పరు రేపు ఎట్లయినా ఇది తీరిపోతుంది సార్ ఇది గనుక ఒక్కటి కనుక అయిపోతే ఉందండి అమ్మాయి పెళ్లి అది గనుక ఆ తర్వాత అల్లుడి ఏడిపిస్తుంది అది ఎప్పుడు ఇదే అంటుంటారు ఇది ఒక్కటి ఉంది సార్ నాది అందరూ స్వామీజీ కూడా బా ఈ భారతం ఒక్కటి కనుక అయిపోయిందంటే రాజేసే అప్పుడు మళ్ళీ ఏంటి భగవద్గీత ఎందుకని భాగవతం అన్నాడు భాగవతం నుంచి రామాయణం అయింది రామాయణం నుంచి ఇప్పుడు భాగ భారతం అయింది భారతం కూడా రిలీజ్ అయిపోద్ది రిలీజ్ అయిన తర్వాత ఇది ఒక్కడైపోతాను ఇప్పుడు అప్పుడు భగవద్గీత భగవద్గీత కనుక అయిపోయి ఉపనిషత్తు ఉపనిషత్తు అనేది బ్రహ్మసూత్రాలు ఇవక్కడైపోతే ఇవక్కటైపోయి ఒక్కటైపోతే పోయే ప్రశ్న లేదు అందువల్ల నేను ఇప్పుడు బాగలేదు గనక రేపు బాగుంటానేమో ఈ కోరికలు తీరితే బాగుంటానేమో అనేటువంటి భావన మనిషికి ఉంది కాబట్టి నేను సుఖపడడానికి ఏవో ఏవో కోరికలు కొని తీరాలి అనేటువంటి అభిప్రాయం మనిషికి ఉంది కాబట్టి కొన్ని కోరికలు తీరితే నేను ఆనందంగా ఉంటాననుకునేవాడు కొందరు ఎన్నో కోరికలు తీరితే ఆనందంగా ఉంటాననుకునేవాడు మరికొందరు ఏ కోరికలు తీరకపోయినా ఆనందంగా ఉండేవాడు జ్ఞాని తను ఆనందానికి కోరికలు తీరాల్సిన అవసరం లేదని తెలుసుకున్నవాడు జ్ఞాని ఎందుకో తెలుసా అసలు ఎందుకు ఆయన కోరికలు ఎందుకు తీరాలా అందుకని పూర్వం రోజుల్లో చూడండి ఎవరు తపస్సు చేస్తే నరుడా ఏమి కోరిక ఏమి ఇప్పుడున్నాయో నాకు తెలియదు మేము సినిమా చూసేటప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు ఈ డ్రామాల్లో కూడా ఇవి నాటకాల్లో కూడా ఇప్పుడు ఆయన ఉంటాడు బ్రహ్మ వచ్చేస్తాడు నాలుగు టెంకాయల అవి కట్టుకొని వచ్చేస్తాడు పోతాడు నాటకంలో భక్తా భక్తా భక్త ఓ బ్రహ్మ ఓ బ్రహ్మ ఓ బ్రహ్మ భక్త ఏమినయనా నీ కోరిక అంటే వాడు కోరికతో కూర్చొని ఉంటాడు వాడు చెప్పకముందే ఇప్పుడు అది ఒకవేళ నాకేమి లేదు కోరిక అన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తాడు ఆ బ్రహ్మ ఏమి కోరిక అంటాడో నా కోరిక లేదా మరి ఎందుకు కూర్చున్నాను కూర్చోను కూర్చున్నాను అట్లాంటి భక్తులు ఎవరు దొరకలే బ్రహ్మకి దొరుకుంటే నాలుగు తలలకి తలనే ఒక తల ఘట ఒక తల ఘట కాదండి ఏమి నీ కోరిక అందుకని కోరిక ఉంది నీకు కాదనలే కోరిక దేనికి స్వామీజీ సుఖపడ్డానికి కోరిక తీరితే సుఖం చూడబాద్ ఇది అనాలిసిస్ కోరిక తీరితే సుఖపడతాను సుఖం ఎక్కడ ఉంది స్వామీజీ సుఖము ప్రియమైన వస్తువులు సుఖము ప్రియమైన వస్తువుల ప్రియమైన వస్తువు ఏది ఏది ప్రియ వస్తువు ఎవరికి ప్రియ వస్తువు ఏది ఎవరికి చెప్పండి ఎవరైనా నీకు ప్రియమైంది నాకు ప్రియం కాదు అర్థమవుతుంది ఇప్పుడు అందుకనే కదా ఏదన్నా స్వీట్ స్టాల్కి వెళ్తే కూడా ఎంత గొడవ ఏదైనా షాపింగ్ పోదామని అంటారు షాపింగ్ పోయి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఆధారణ వస్తారు ఏంటి పోయినప్పుడు ఇద్దరు పోయేటప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆటోలో పోతారు భార్య పడతారు వచ్చేటప్పుడు చిరక రిక్షాలు వస్తారు అది ఇదే పోయేటప్పుడు ఇద్దరు కోరిక ఒకటే షాపింగ్ అందువల్ల ఆటోలో పోయినారు వచ్చేటప్పుడు ఎందుకంటే ఈ ఆటో ఛార్జీలో ఇద్దరు సర్దుకోవాలి కనుక రిక్షా అన్నాను అందుకని ఎందుకలా అక్కడ డిఫర్ అయిపోయినారంటే అబ్బాయికి షర్ట్ కొనాలి లేదు అమ్మాయికు బ్లౌజ్ కొనాలి ఇద్దరు కలిసి పోదవరండి రేపు ఉదయం బర్త్డే పాపది అబ్బాయిది బాబుది బర్త్డే పాపది బర్త్డే మనం ఇద్దరు పోయి కొంటాం అది ఇద్దరు పోయినారు ఆయనకేమో పసుపు రంగు కావాలి ఎందుకంటే తెలుగుదేశం ఆయన ఈవేమో లెఫ్టిస్టు ఇవి లేకపోతే మన ఆశ్రమో అందుకని ఈమె ఆరెంజ్ కోణం అంటే అతను అంటే నువ్వు చెడింది వాడి కూడా చెడుస్తావా పిల్లవాడిని కూడా ఇప్పుడే ఆరెంజ్ చేస్తావాడికి ఆషాయం ఇదే వ్యవహారం ఎప్పుడు నా మాట ఉన్నావు కనుక ఇప్పుడు ఉన్నావు కనుక మరి పిల్లల విషయంలో నాకు అంత మాత్రం లేదా తండ్రికి సంపాదించేవాడికి ఉపాదానం నేను నిమిత్త కారణం కదా నేను ఉపాదాం కారణం కదా ఇప్పుడు ఏం కొనాలి పసుపు కొనడానికి లేదు కాషాయం కొనడానికి లేదు అందువల్ల ఇద్దరు కలిసి మధ్యలో ఏ నెంటర్ అవుతాడు బ్లూ కొంట బ్లూ బ్లూ కొని తర్వాత ఇప్పుడు ఆటో ఆటో అంటాడు ఆయన అవసరం లేదు నేను రిక్షాలో పోతా వీటోటో ఇదే ఇంకా ఆవిడ ఇంకా ఇదిలో ఇదిలా ఇంకా అప్పుడు అసలు ఏం చేస్తాడు ఇంకో రిక్షా చూసుకొని ఏది ప్రియ వస్తువు సార్ ఏది ప్రియ వస్తు చెప్పండి ఎవరికి కాబట్టి ఒకరికి ప్రియమైంది ఇద్దరు అంటే ఎందుకు ఎన్ని చెప్తానంటే మీకు అర్థమయ్యేదాంట్లుగా చెప్పాలా తెలియని పదాలతో చెప్తేనా తెలిసిన వారితో కదా చెప్పాలి అందువల్ల కాబట్టి అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు తల్లి తండ్రి ఇద్దరు పోయి చూసే పెళ్లి చేసేది ఇద్దరికి నచ్చితేనే పెళ్లి చేసేది పెళ్లి తర్వాత అత్తకి కోడలకి అందువల్ల మామూ మధ్యలో అంటుంటాడు కోడలతో అత్త లేనప్పుడు మామంటుంటాడు ఆమె అప్పుడు అస్సలేనప్పుడు మామయ్య కాఫీ తీసుకోండి ఈవిడ ఒకటి అది కూడా ఎప్పుడంటే బాగా వర్షం పడతా సరిచరిగా ఉంటాయి అప్పుడు ఆవిడ వేడివేడిగా బ్రూ కాఫీ పొగలు పొగలు సెగలు లోపల సెగలు బయలు పొగలు ఇది తీసుకొని చూస్తే ఆయనకేమో బగబగలు ఈ మధ్యలో ఆవిడ పగల దూలాలని ఈయన చేస్తాడంటే ఇదో చూడు చూడు బాగుందమ్మా కాఫీ ఏదో నీ చేత్తో పెడితే చాలా బాగుంటుంది అందువల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఒక మాట చెప్పాలన్నా నీకు సర్రా ఏంటి మామయ్య నీకు కొత్త కాని ఎవరు అది మాత్రం చాలా స్లోగా చెప్తాడు నీకు కొత్తగా ఆవిడ వల్ల నేను ట్రై అయిపో అందువల్ల నాయన కుటుంబం అంటే పాలు పొంగినట్టుండాలి కనుక ఆవిడ వల్ల పాలు పొంగిందా పాలు పొంగించఫీ చేసేది అది కాదమ్మా పాలు పొంగినట్టు ఉండాలి కనుక యన అందుకని చెప్తున్నా ఇక ఆ వ్యక్తి అంతే ఆ వ్యక్తి అంతే నువ్వు అదే మనసులో పెట్టుకోబాగు ఏదో కొంతసేపు అరస్తుంది మాట అట్లుంటది కానీ ఇది డేంజర్ దీని పేరు సంసారం అంటే మాట అట్లుంటది కానీ మనసు నేను అందుకని ఈడ్చుకొని వస్తున్నా నువ్వు కూడా ఏం పెట్టుకు ఇప్పుడు ఏంటి ఎనకు ప్రియమేమి కోడలు ఎనకి ప్రియం మళ్ళీ అత్త వచ్చేసింది అనుకోండి ఈ లోపల అప్పుడు ఎదురు తీసుకుపోయి ఏమి సంవత్సరం అందువల్ల ప్రియమైంది సుఖం సుఖంగా ఉండాలనే పెళ్లి చేసింది ప్రియం చెడింది ఏం కాదు ప్రియ వస్తువే చెప్పు ఎవరికి ఒకరికి ప్రియంగా ఉండేది ఒకరికి ప్రియంగా ఉండదు కాబట్టి ఏది ప్రియం ఎక్కడ సుఖం స్వామీజీ ఇతరులకు ప్రియం కాకపోవచ్చేమో నా వరకు నాకు ప్రియమే ఎప్పుడు ఒక దశలో నీకు ప్రియమైంది మరొక దశలో ప్రియం కావడం లేదు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ప్రియం ఇంట్లో ఒక నెల రోజులు ఉండేటప్పటికీ అప్రియము చెప్పండి ఎవరు ప్రియం ఎక్కడుంది ఇప్పుడు కాబట్టి ఏదైనా కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఒక అంటే కోట్ల రూపాయలు విలువ చేసే మాట ఒకటి చెప్తాను నేను ఏంటో తెలుసది అనుభవంలో ప్రియత్వం లోపిస్తూ ఉంటుంది సరేనా అనుభవంలో ప్రియత్వం లోపిస్తూ ఉంటుంది అనుభవానికి ఆధారమైనటువంటి స్వరూపంలో ప్రియత్వం ఎప్పుడూ నశించదు ఇది ఎప్పుడు మర్చిపోవకండి మీరు బాగా మన చేసుకోండి ఎప్పుడైనా చూడండి మీరు ఇది మనం ఒక రుచికరమైన పదార్థం చెప్తాను తింటుంటాం అనుకోండి ఆ పదార్థాన్ని తింటున్నాం కదా అనుభవంలో ప్రియత్వం లోపిస్తుంది అంటే మొదట ముద్ద ఉన్నంతగా పదిహేను ముద్ద ఉండదు మొదట లడ్డు ఉన్నంతగా ఆరవ లడ్డు ఉండదు అందువల్ల కడుపు నిండితే గాలి చేయదంటారు చూసారా ఇదే ప్రియత్వం అట్లా కాబట్టి అనుభవంలో ప్రియత్వం లోపిస్తూ ఉంటది పెళ్లిపేటల మీద ఉన్నంత ఉత్సాహం షష్టి రోజు రమ్మన్నా రాదు ఎందుకని అంతే అనుభవంలో ప్రియత్వం లోపిస్తూ ఉంటది ఆ పెళ్లి చూడకపోతే ఒక్క క్షణం చూడకపోతుండేది లీవ్ పెట్టేసి వచ్చేసేది మధ్య మధ్యలో పర్మిషన్ తీసుకొని వచ్చేది ఇంటికి వచ్చేది కాఫీ మరి అక్కడ తాగొచ్చు కదా ఆ క్యాంటీన్లో నాకు రుచి ఉండదు మరి పెళ్లి కాకుముందు అని ఆ తరువాత పది సంవత్సరాలు అయిన తర్వాత ఆవిడ ఇట్లా ఇట్లా దోస్తుంటాడు ఓం కానీ అంటే మీరు ఏమనుకోనంటే నేను చేస్తా ఒక మాట ఇప్పుడు భార్య మొదట మాట్లాడేటప్పుడు చాలా బాగా వింటారు చాలా భర్త మాట భార్య వినడం బిగినింగ్లో అవి ఏం చెప్పినా సరే నువ్వు దీని కూడా బాగా ఆలోచించి చెప్తావు దీని అనడం రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఆవిడ ఏం చెప్పినా ఇతను ఏం చెప్పినా ఆవిడ గిట్టదు కదా ప్రియత్వం లోపిస్తుంటది ఏమో ఇఫ్ యూ డోంట్ థింక్ అదర్వైజ్ మీకు నాతో పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం అయింది ని రోజు రోజుకి నా మీద నా వాక్యాల మీద మీకు ప్రియత్వం పెరుగుతాను కానీ కలగడం లేదని నేను అనుకుంటాను కరగడం లేదు కరగడం తెలుసా ఎందుకో తెలుసా ఇది ఇది ప్రియత్వం లోపించేటువంటి అనుభవం కాదు అనుభవానికి ఆధారంగా ఉండే స్వరూపం దాన్ని డిస్కస్ చేస్తా మనం కాబట్టి ఆత్మ విషయంలో భగవంతుడి విషయంలో ఎప్పుడు కూడా లోపించదు ప్రియత్వం అనేటువంటిది కనుక ఏది ప్రియత్వం ఈ ప్రపంచంలో ఏది సుఖము అని గనక ప్రయత్నం చేశావు అంటే ఏది సుఖం కాదు ఎందుకని ఒకప్పుడు ప్రియంగా ఉన్నవి మరొకప్పుడు ప్రియంగా ఉండడం లేదు గనక అది ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏదైనా ఎప్పుడైనా నీకు ప్రియంగా ఉంది అంటే ఆత్మనస్తు కామాయ అది మర్చిపోబాకండి నవ ఆర్ఏ పత్యుహ కామాయ ప్రియోభవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియోభవతి భర్త మీద ప్రేముండి కాదు ప్రియత్వం ఉండి కాదు భర్తను ప్రేమించేది నా మీద నాకు ప్రియత్వం ఉంది గనక భర్త వల్ల నాకు ఆనందం కలుగుతూ ఉంది గనక పోషిస్తూ గనక ప్రేమగా చూస్తున్నాడు గనక అలా ప్రేమగా చూడడం నాకు ప్రియత్వం గనక పతి ప్రియోభవతి నవ ఆరే సత్యుహు సతిహి ప్రియోభవతి ఆత్మనస్తు కామాయ సతిహి ప్రియోభవతి భార్య మీద ప్రేముండి కాదు భర్త భార్య మీద ప్రియత్వం కాదు తనకు భార్య ఉండడం వల్ల హాయి ఉందగ ఆనందం సేవలు సేవలున్నాయి గనక సమస్త ఉంది గనక సపోజ్ లేదనుకోండి అందుకే వచ్చింది విడాకులు విడాకులు ఎందుకు వస్తాయి పెళ్లి చేసుకున్న తర్వాత గిత్తకపోతాయి ఎందువల్ల ఆత్మ విషయంలో భిన్నంగా ఉండడం వల్ల కాబట్టి ఎవరు ఎవరిని ప్రేమించినా ఏ వస్తువును ప్రేమించినా దేనిని ఆశించినా ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఇప్పుడు చెప్పండి ప్రియ వస్తువు ఎవరో ఎవరు నువ్వే నీకు నీవే ప్రియం నాకు నేనే ప్రియం నాకు నేను ప్రియం గనక నువ్వు నాకు అనుకూలంగా ఉంటే నువ్వు ప్రియం ఇక్కడ ఆనందం ఉండేది ప్రియ వస్తువు ఆనందాన్ని ఇస్తుంది ప్రియ వస్తువు సుఖాన్ని ఇస్తుంది ఎవరు ప్రియ వస్తువు నీవే స్వానంద భావే పరితుష్టి నువ్వు ఆనందంగా ఉండడానికి ప్రియమైన వస్తువు అంటే ఏది ప్రియత్వం ఎన్నో ఉంటే నాకు సుఖం నా కౌపీనవంత కలు భాగ్యవంత ఎందుకో తెలుసా స్వానంద భావే పరితుష్టి చండి స్వానంద భావే స్వస్య ఆనంద భావే పరితుష్టిమంత పరిత తుష్టిమంత పరితుష్టిమంత పరిత తుష్టిమంత తన ఆత్మానందంలో ఎలాగో ఆత్మన్యవాత్మన తుష్ట అది ఎక్కడ జరుగుతుంది అది కోరికలను తీర్చుకోవడం వల్ల కాదు జరిగేది కోరికలు తీర్చుకోవడంలో బాగా అర్థం చేసుకోండి సర్వ కామాన్ సహా అంటే ఇది అర్థం కాదు ఉపనిషత్ భాష అన్ని కోరికలు తీరితే అన్ని కోరికలు తీరడం అంటే